లేఖ సంఖ్య ఎనభై రెండు సుందరుల దాసపత్రం నిన్న భగవాన్ సెలవిచ్చిన సుందరుల కథ నీకు వ్రాసిన వెనుక వారి చిన్ననాటి చరిత్ర తెలుసుకోవాలన్న కోరిక కలిగి ఈ ఉదయం ఏడున్నరకే శ్రీవారి సన్నిధికి వెళ్లాను అప్పటికే కొండ వచ్చి ఏదో పుస్తకం చూస్తూ కూర్చున్నారు భగవాన్ హాలులో అట్టే జనం లేరు నమస్కరించి లేచి భగవాన్ చూచేది ఏం పుస్తకం అన్నాను పెరియపురాందరుల చిన్ననాటి చరిత్ర చూస్తున్నాను అన్నారు భగవాన్ ఆ కథంతా చాలా చిత్రంగా ఉంటుంది కదూ అన్నాను అవును చూస్తారా ఏమి అన్నారు భగవాన్ ఆశ ఉంది గానీ అరవం సరిగా రాదే అన్నాను సరి సరి అయితే సంగ్రహంగా చెప్తానండండి అని చిరునవ్వుతో ఇట్లా చెప్పారు భగవాన్ సుందరులు తిరుమునైపాడినాడున తిరునావరూర్ అనే క్షేత్రంలో ఆదిశైవమనే శివబ్రాహ్మణ కుల మందు వారి పత్నిసై జ్ఞానియార్ తల్లి అని నామకరణం చేశారు వారు బాల్యమందు ఒకనాడు చిన్న బండి ఒకటి పుచ్చుకుని వీధిలో ఆటలాడుతూ ఉంటే ఆ తిరుములైపాడుకు రాజైన నరసింహమునియర్ అనే చూచి కుర్రవాణిపై ఆశ చెంది శివాచార్యులను సమీపించి ఆ కుర్రవాని నాకిమ్మని అడిగారు సరే అని వారిస్తే తీసుకుని వెళ్లి అభిమాన పుత్రుడుగా వచ్చాడు సుందర్లు రాజుచే పెంపబడినప్పటికీ బ్రాహ్మణ ఆచారం విడువక ఉచిత కాలమందే ఉపనయనం చేయబడి వేదాభ్యాసము సకల కళలయందునూ ప్రవీణులై వివాహములకు యుక్తవయస్కులైన అది చూచి వారి జడకతండ్రి తమ బంధుకోటి వారైన చటంగవి శివాచార్యుల పుత్రికను వివాహానికి నిశ్చయించి బంధువులకు పత్రికలు పంపారు నంబియారూరైన సుందరమూర్తి ముహూర్తానికి ముందు సమావర్తనం చేసుకుని కంకణం కట్టుకున్నారు ముహూర్తం నాడు త్వరగా నిత్యకర్మలు ముగించి పెళ్లి కుమారుని వేషంతో గుర్రమెక్కి బంధుకోటితో సహా బయలుదేరి పుత్తూరులో చటంగవి శివాచార్యుల ఇంటికి వెళ్లి పందిరి వద్ద గుర్రం దిగి యథాక్రమంగా పీట మీద కూర్చున్నారు బాజాలు మృగుతూ ఉన్నవి వధువును తెచ్చుటయే వ్యవధి అప్పుడొక వయోధిక బ్రాహ్మణ రూపంతో ఈశ్వరుడు ఆ కళ్యాణ సమీపించి అయ్యా ఇక్కడున్న వారంతా నీ చెప్పే వినండి అన్నాడు సుందరులు తక్కిన బ్రాహ్మణులు సరే ఏం చెప్తారో చెప్పండి అన్నారు ఆ విప్రుడు నంబియారూరూరను చూచి ఇదిగో నీకు నాకు ఒక నిబంధన ఉన్నది అది ముగించుకుని ఈ పెళ్లి చేసుకో అన్నాడు నిబంధన ఉంటే అట్లాగే కాని అసలు అదేమో చెప్పు అన్నారు సుందరులు ఆ విప్రుడు సభికులను చూచి అయ్యా ఈ నంబియారూరర్ నాకు దాసుడు అన్నాడు ఆహాహ ఈ విప్రుడన్నది చాలా బాగుంది అని పరిహసించారు సుందరులు ఆ విప్రుడు సుందరులను సమీపించి ఓహో సరిసరి పరిహసిస్తున్నావా గొప్ప వాడవు ఇదిగో ఆ కాలంలో నీ తాత వ్రాసి ఇచ్చిన దాస్య పత్రం నా వద్ద ఉన్నది జాగ్రత్త అన్నాడు వెంటనే సుందరులు ఆ విప్రునితో హోపించి చాలు చాలును బ్రాహ్మణునకు బ్రాహ్మణుడు దాసుడు అనుట ఇక్కడ నీవు చెప్పగా వింటున్నాను పోపో అన్నారు పిచ్చివాణ్ణిగాని పిశాచిని గాని నీవిప్పుడు ఎన్ని తిట్టినా అభిమానం లేదు నన్ను రవ్వంత కూడా గ్రహించలేదు ఈ ఆటగొండి మాటలిక చాలించి దాస్యం చేసేందుకు అన్నాడు ఆ విప్రుడు అయితే ఆ పత్రం చూపు ముందు అన్నారు సుందరులు పత్రం చూచి నిశ్చయిపరటకు నువ్వెవరవోయ్ ఈ సభికులు చూచి యథార్థమని అంగీకరించిన వెనుక నౌకరీ చెయ్యదగుదు అంతే అన్నాడు విప్రుడు సుందరులు ఆగ్రహించి పత్రం లాక్కునే నిమిత్తం ఆ విప్రుని పైకి దూకితే వారు వీరును వెన్నంటి పరిగెత్తి పోయిపోయి ఆ పత్రం లాక్కుని చింపి పారవేశారు ఆ వృద్ధుడు సుందరులను అమాంతం పట్టుకుని బొబ్బలు పెట్టాడు సభికులు కల్లోలపడి లేచి వారిని సమీపించి ఇద్దరినీ విడదీసి లోకంలో ఏ కాలమందూ నడవని ఏర్పాటు చెప్పి కలహించే విప్రుడా నువ్వు ఏ ఊరి అన్నారు ఇదిగో ఈ సమీపంలో ఉన్న తిరువెన్నై నల్లూరే నా నివాస స్థానం ఈ నంభియారోరర్ ధర్మవిరుద్ధంగా నా చేత ఉన్న పత్రం చింపినందున తాను నాకు దాసుడే అని స్థిరపరిచాడు చూచారా అన్నాడు ఆ విప్రుడు నీవు తిరువెన్నై నల్లూరి వాడవే అయితే ఈ అభియోగం అక్కడే తీర్మానించుకోవచ్చునే అని సుందరులంటే అవునవును అక్కడి బ్రాహ్మణ సభలో మూలపత్రం చూపి నువ్వు నాకు దాసుడవు నిర్ణయిస్తాను రావా అని కర్రపుచ్చుకుని ముందు నడిచాడు ఆ విప్రుడు సుందరులు తదితర బ్రాహ్మణ సమూహం వెనకనే వెళ్లారు అందరూ ఆ ఊరి బ్రాహ్మణ సభకు చేరగాని ఆ కుహనా విప్రుడు ఆ సభికులను అవలోకించి న్యాయమరిసిన పెద్దలారా తిరునావరూర్ వాడగారు అనేవాడు నాకు తాను దాసుడు అనే పత్రం చింపి మీ వద్దకు వచ్చాడు అన్న అభియోగం తెచ్చాడు ఆ అభియోగం విన్న సభికులు ఆ విప్రుని చూచి అయ్యా బ్రాహ్మణులకు బ్రాహ్మణులు దాసులగుట ఈ లోకంలో ఇంతవరకు లేదే మీరన్నది పొరపాటు అన్నారు నేను అసత్య అభియోగం తేలేదు వీడు చింపిన పత్రం వీడు వీడు వంశ పరంపరలోని వారందరూ నాకు దాసులు అని వీడి తాత ఇచ్చిన ఆ విప్రుడు సభికులు సుందర్లను చూచిచ్చిన పత్రం నీవు చింపినంతనే నీ పక్షం జయిస్తుందా నీ సమాచారమేమి అన్నారు సుందరులు ఆ సభికులను చూచి వేదములాదిగా సమస్తము ఎదిగిన నేను ఆది శైవుడనని నీకందరకు తెలియను ఈ విప్రుడు నన్ను దాసుడనని సిద్ధాంతపరచిన మనస్సు కందని మాయాజాలమని తలచాలి దీని గురించి నేనేమి చెప్పగలను అన్నారు సభికులాది కాని ఆ విప్రునితో నీకితడు దాసుడు అనే విషయం ముందు మాకు రుజువుపరచాలి ఒక వ్యవహారం నిర్ణయించేందుకు అనుభవం లిఖితం సాక్ష్యం మూడు ఉండాలి నువ్వు ఈ మూడింటిలో ఒకటైనా చూపవద్దా అన్నారు ఆ విప్రుడయ్యా వీడు చింపింది నకుల పత్రమే మూల పత్రం నా వద్ద ఉన్నది అన్నాడు సభికులు అది చూపు అంటే వీడు అదీ చింపుతాడేమో చింపకుండా చూస్తామని మీరు హామీ ఇస్తారా అన్నాడు విప్రుడు సరి చింపనీయం అన్నారు వారు ఆ విప్రుడు రొంటినదోపిన మూలపత్రం తీసేసరికే అకస్మాత్తుగా ఆ గ్రామ అక్కడికి వచ్చాడు సభికులు అతనికని ఆ పత్రం చదవమన్నారు ఆ కరణం నమస్కరించి ముడుచుకునిపోయినా మూలపత్రం అందుకుని ముడతలు లాగి అందరూ వినేటట్టుగా గట్టిగా చదివాడు తిరువారూరులో నివసించే ఆదిశైవుడనైన ఆరూరనే నేను తిరువెన్నయినల్లూరు వాస్తవ్యులకు పిత్తనకు పిచ్చివానికి నేను నా సంతతి క్రమంగా దాస్యం చేయుటకు సంతోషంతో బుద్దిపూర్వకంగా ఒప్పుకొని రాసి ఇచ్చిన పత్రం ఇట్లు ఆరూరర్ ఆ పత్రంలో సంతకం చేసిన సాక్షులు ఆ వారది చూచి తమ సంతకమే ఒప్పుకున్నారు సభికులు సుందరులను చూచి ఇది మీ తాత చేతి భ్రాతయేనా చూడు అంటే ఆ వేషధారి విప్రుడు అయ్యా వీడు పసివాడు తాతదస్తూరి గుర్తించగలడా వీడి తాత కాగితం వేరే ఏదైనా ఉంటే తెప్పించి అది ఇది చేసి చూచి మీ ఇష్టానుసారం తీర్మానించండి అన్నాడు ఆ సభికులతో వారు అది సరి అన్నారు సుందరుల బంధువర్గం వారి తాత వ్రాసిన పత్రం వేరొకటి తెచ్చారు సభవారు సరి చూస్తే ఒకే విధంగా ఉన్నవి సుందరు చూచి అప్పా నీవిక తప్పించుకునే మార్గం లేదు ఓడిపోయావు అందువల్ల వారి ఆజ్ఞానుసారం ఊడిగం చేయటమే నీ విధి అని ఏకగ్రీవంగా తీర్మానించారు సభికులు సుందరులు సరే నా తలవిధి అదే అయితే అట్లాగే చేస్తానని విప్రుని విషయమై సందేహం కలిగి అయ్యా నీ ఈ పత్రంలో ఈ ఊరే నీ ఊరుగా వ్రాసి ఉన్నదే మీ వంశక్రమానుగతంగా ఉన్న ఇల్లు వాకిలి ఆస్తి పాస్తి ఎక్కడో చూపగలవా అన్నారు ఆ విప్రుడు ఆశ్చర్యం ఆ మీరంతా ఈ ఊరి ఇంతమంది ఇంత చదివిన వారు ఇంత మేధాసంపన్నులు ఇంత వృద్ధులు ఇందులో ఒక్కరికైనా నా ఇల్లు వాకిలి తెలియదా ఆహా ఏమయ్యా మీ మాటలు అయితే నాతో రండి అంటూ తాను ముందు నడువసాగాడు సభికులు సుందరులు వెనుకనే వెళ్లారు ఆ వేషధారి దైవం ఆ ఊళ్ళోనే ఉన్న తిరువరుళ్తురై అనే శివాలయంలో ప్రవేశించుటకని వెనుక వారంతా నిశ్చేష్టులై నిలిచారు సుందరులు అప్పుడు నన్ను దాసునిగా చేసుకున్న ఆ విప్రుడు నా దైవమైన పరమేశ్వరాలయంలో ప్రవేశించాడే హేమీ ఆశ్చర్యం అని తలపోసి అత్యంత వాంఛతో ఒంటరిగా ఆ విప్రుని అడుగుజాడలను అనుసరించిపోయి ఆలయంలో ప్రవేశించి ఓ బ్రాహ్మణుడా అని పిలిచారు వెంటనే వృషభవాహన రోడుడై పార్వతీ సహితంగా పరమేశ్వరుడు దర్శనమిచ్చి అప్ప నువ్వు నా ప్రమత గణంలోని హాలాహల సుందరుడవు శాపశాత్తు ఇక్కడ జన్మించావు నువ్వు ఆ శాపకాలంలో ఎక్కడున్ననూ నన్ను నీ వాణిగా చేసుకోమని నన్ను అర్థించావు అందువల్ల ఇప్పుడు ఈ విధంగా దాసుని చేసుకున్నాను అని వారి పూర్వ విశదపరిచారు ఆ కథంతా ఆ పురాణంలో వివరంగా ఉన్నది ఆ పరమేశ్వరుని పలుకులు విన్నవెంటే సుందరులు తల్లి అరుపు విన్న లేకదూడవలే అలరి హర్షపు లకాంకిత గాత్రుడు ఆనందభాష్పూరిత నేత్రుడు అయి మొదలు నరికిన వృక్షం వలె వ్రాలి నమస్కరించి లేచి కరములు శిరమున అంజలించి ప్రభో పనికిమాలిన అనుగ్రహించి మార్జాల శిశున్యాయంగా పట్టుకుని నీవానిగా చేసుకున్నావే ఎంత కరుణ అంటూ అనేక విధములను తి నిలిచారు ఆ పరమేశ్వరుడు ఆనందించి అప్ప నువ్వు నాతో వాదించినందున వన్ తొండర్ అనే పేరు నీకు వచ్చింది నువ్వు నాకి చేయదగిన సేవ పద్యకు సుమార్చనయే ఇంకా నా మీద పద్యముల రచించి పాడు అని అనుగ్రహించాడు సుందరులు అంజలి హస్తులై ప్రభో బ్రాహ్మణ రూపమున వచ్చి తెచ్చిన నీ మహిమను అరయ్యక వాదించిన నాకు పూర్వస్మృతినిచ్చి ప్రపంచవర్తనలో పడి మునగకుండా రక్షించిన పరదైవము గుని అనంత గుణగణములను నేను ఏమని పాడగలను అన్నారు ఆ ఈశ్వరుడు నీవు ముందే నన్ను పిత్తా ఓ పిచ్చి అని పిలిచావు అందువల్ల పిత్తన్ అనే పాడు అని సెలవిచ్చి అంతర్హితుడైనాడు సుందరులు అప్పుడే పిత్తాపిరైటీ అని పదంతో ఆరంభించి శ్రీ పాడారు వారి చరిత్రంతా ఇటువంటి చిత్ర విచిత్ర సంభవాలతో నిండి ఉంటుంది అన్నారు భగవాన్ వారికి సుందరమూర్తి నామం పూర్వస్మృతి జన్యమేనా అన్నాను అదే అదే వేరే కారణం చరిత్రలో కనిపించదు అన్నారు భగవాన్మిది ఒకటి నలభై ఏడు పంతొమ్మిది వందల ఏడు ఈ మధ్యాహ్నం మూడు గంటలకు ఆంగ్లేయులు నేచర్ నేచర్ అంటూ భగవాన్నేమో ప్రశ్నిస్తే శ్రీవారు ఈ విధంగా ప్రత్యుత్తరమిచ్చారు మన స్వభావమేమో తెలుసుకుంటే ఈ ప్రశ్నలే రావు అది తెలుసుకునేంత వరకు ఇవి వస్తూనే ఉంటవి ఈ అస్వాభావికమైనవన్నీ స్వభావం అనుకుని ఆ భ్రమ వదిలితే స్వభావ స్థితి గోచరిస్తుంది అది ఎప్పుడూ ఎక్కడా స్వాభావికంగా ఉండనే ఉన్నది ఉన్నతాన్ని విడిచి ఈ లేనిదాన్ని చూచి ఆసించి కష్టపడతాం ఈ వచ్చే పోయేదంతా ఒట్టిదే ఆత్మ ఎప్పుడూ స్వాభావికంగా నిలిచి ఉంటుంది ఈ యదార్థము అరయనంత ఇంతే ఆ ఆత్మను ఎక్కడ చూడగలం ఎప్పుడు తెలుసుకోగలం అని మళ్లీ ప్రశ్న ఎక్కడ చూడగలం అని ఈ అడగటం రమణాశ్రమంలోనే ఉండి రమణాశ్రమం ఎక్కడా అన్నట్లు ఉంది ఎప్పుడూ ఎక్కడా ఉండే ఆత్మను ఎంతో దూరంగా ఉన్నదని ఎక్కడో చూడాలని వెదకటం పాండురంగ భజన చేసినట్లున్నది రాత్రి ప్రధమయామంలో కాళ్లకు గజ్జెలు కట్టి దీప స్తంభం మధ్యన పెట్టుకుని భజన ప్రారంభిస్తారు అంత దూరం పండరి ఇంత దూరం పండరి నడవండి నడవండి అంటూ స్తంభం చుట్టూ తిరుగుతూ అడుగులో అడుగు వేసి ఆడుతారు కాని అర్ధ గజమైన అవతలకు జరగరు మూడవయామం వచ్చేసరికి అదిగో పండరి ఇదిగో పండరి చూడండి చూడండి అంటారు అప్పుడు నడిచేది స్తంభం చుట్టే తెల్లవారుతుంది వచ్చాము పండరి ఇది ఏ పండరి అని పాడి ఆ నమస్కరించి భజన ముగిస్తారు అట్లాగే ఇదిను ఆత్మ ఎక్కడా ఎక్కడా అని ఆత్మనే చుట్టి చుట్టి వెతుకుతూ జ్ఞానదృష్టి అనే వెలుగు వచ్చేసరికి ఇదే ఆత్మ ఇదే నేను అంటాం ఆ దృష్టి రావాలి వచ్చిన వెనుక లోకులతో కలిసిమెలిసి సంచరించిన తనకేమీ అంటవు కాలికి చెప్పులు తొడుక్కున్న వెనుక రాళ్ళు ముళ్ళు ఎన్నైనా ఉండని కాలికేమి ఏమీ మార్గంలో కొండలు రాని కుట్టలు రాని లక్ష్యం లేకుండా నిర్భయులై నడుస్తారు ఇదే విధంగా జ్ఞానదృష్టి లభించిన వారికి అంతా స్వాభావికంగానే ఉంటుంది స్వభావాన్ని విడిచి ఏమున్నది అన్నారు భగవాన్ ఆ స్వభావ స్థితి తెలియటం ఈ దృశ్యమంతా అణిగితే కదా ఇదంతా ఎట్లా అణగటం అని తిరిగి ప్రశ్నించారు మనస్సు అణిగితే లోకమంతా అనుగుతుంది అన్నిటికీ మనస్సే కారణం అది అణిగితే స్వభావ స్థితి తానుగా గోచరిస్తుంది సదా నేను నేను అని ధ్వనిస్తూ తానుగా ప్రకాశిస్తూ ఇదిగో ఇక్కడనే ఉన్నది ఇదంతా అదే దానిలోనే మనమున్నాం దానిలో ఉండి దాన్ని వెదకటం ఎందుకు దృష్టి అన్నారు జ్ఞాన దృష్టి వల్ల తన్ను కన్నవాడు జగమంతా చూడగలడు అన్నారు భగవాన్ చిదాకాశమే ఆత్మస్వరూపమని మనస్సు వల్లనే దాన్ని చూడాలని అంటారే మనస్సు అణిగిపోతే చూచేదెట్లా అన్నారు ఒకరు ఆకాశ ఉపమానం చెప్పేటట్టుంటే చిదాకాశం చిత్తాకాశం భూతాకాశం అని మూడుగా చెప్పాలి స్వభావ స్థితిని చిదాకాశం ఆ చిదాకాశం నుండి పుట్టిన నేను అను అహంతే చిత్తాకాశం అదే విజృంభించి నానాభూతాలుగా కావటం వల్ల ఇదంతా భూతాకాశం మనస్సంటే శరీరంలో ఒక భాగం కాదే అహం వాచ్యమైన చిత్తాకాశమే ఆధారమైన చిదాకాశాన్ని చూడక భూతాకాశాన్ని చూచేప్పుడు మనో ఆకాశమని ఇది వదిలి చిదాకాశాన్ని చూచేప్పుడు చిన్మయమని చెప్పబడుతుంది మనస్సు అనగటం అంటే నానాకార దృష్టి నశించి ఏకాకార దృష్టి కలగాలన్నమాట అది కలిగితే అంత నేచర్ గానే ఉంటుంది అన్నారు భగవాన్ ఇందుకు అనుగుణ్యంగా ఉన్నది నలువదిలో భగవాన్ వ్రాసారు నేను అను ఉత్తమ పురుషము ఉండినట్లయినా నీవు వాడు అను మధ్య పురుషములుషమును ఎరుగుట చేత నేను అగును లేఖ సంఖ్య రమణుడు ఎవరు ఇరవై తొమ్మిది ఒకటి ఈ నెల ఏడవ తేదీని మదరాసులో రమణ భక్తులు డాక్టర్ టిఎన్కే శ్రీవారి జయంతి ఉత్సవం చేశారు ఆ సందర్భంలో ఒక పండితులు ఉపన్యసిస్తూ భట్టపాదులు తిరుచుడిలో రమణులుగా జన్మింపగలరు అనే విషయం ఏదో ప్రమాణంలో ఉన్నది అన్నారట కానీ ఆ ప్రమాణ వచనాల కోసం ఆశ్రమవాసులు అన్వేషిస్తూ భగవాన్ స్వయంగా స్కందుడు ముందు భట్టపాదులుగా వెనుక సంబంధులుగా మూడవ అవతారం గణపతి ముని సౌందర్య లహరిలో శ్రీ శంకరులన్న ద్రవిడ శిశు అనే మాట సంబంధులను గురించినదే కదా అందువల్ల బట్టపాదులకు పూర్వమే సంబంధులు ఉండి ఉండాలి బట్టపాదులు శంకరులు సమకాలిక నిర్వివాదం నాయన బట్టపాదులకు వెనుక సంబంధులు అన్నారు ఒకదానికొకటి పొందిక లేదు పై ఉపన్యాసకులకు అన్నారు అప్పుడు నేను అందరినీ మరపించే ఆ మాయా నటనకు ఆ మాటలకు ఆశ్చర్యం పొంది దానికి ఇంతమీమాంస ఎందుకు భగవాన్నే అడగవచ్చునే భగవానెవరో భగవానుకు తెలియదా ఇప్పుడు చెప్పకపోయినా భగవాన్ కొండ మీద ఉండగా అమృతనాథయ తీంద్రులు రమణుడు ఎవరు అని ప్రశ్న సూచకంగా వ్రాసిన పాటకు బదులుగా భగవాన్ రాసినదే ఉన్నది కదా అన్నాను అవునవును అని చిరునవ్వుతో ఆమోదం చూపిస్తూ భగవాన్ కొంచెం నిదానించి అమృతనాథులు ఒక విచిత్రమైన వ్యక్తి వారికి అన్ని విషయాల్లోనూ మిక్కిలి సరదా కొన్నమీద ఉండగానే అప్పుడప్పుడు వచ్చి నాతో కలిసి ఉంటూ ఉండేవారు ఒక దినం నేనెక్కడికో వెళ్లాను రమణుడెవరు అనే ప్రశ్నార్థకమైన ఒక పాట మలయాళంలో వ్రాసిపెట్టి నేను వచ్చేసరికి వారు బయటికి వెళ్లారు ఏమిరా కాగితమని చూస్తే ఇది సమాచారం నేనున్ను వారు వచ్చేసరికి దానికి బదులుగా మరొక పాట మలయాళంలో దాని వ్రాసి వంచాను స్వామికి మహత్తులు ఆరోపించటమంటే వారికి ఎక్కువ ప్రీతి నా చరిత్ర కూడా మలయాళంలో ఎన్నో మహిమలతో నింపి వ్రాశారు నాయన చదివించి విని చాలు చాలు అని చింపి వేశారు ఈ ప్రశ్నకు అదే కారణం హరియో యతియో వర రుచియో ఈశ ఒక మహత్తు ఆరోపించాలని వారి కోరిక నేనేమో జవాబు ఆ విధంగా వ్రాశాను ఏం చేస్తారిక పలక్కుండా ఊరుకున్నారు ఆ పద్యాల భావం తెలుగులో ఉన్నది కదూ అన్నారు భగవాన్ భగవాన్ కేవల పరమాత్మలని నిర్ణయించుకోటానికి ఆ భగవద్వాణి చాలదా మాకు అన్నాను భగవాన్ చిరునవ్వుతో మౌనం వహించారు ఆ మళయాళానికి అనువాదంగా రమణ లీలలో ఉన్న వచనం వ్రాస్తున్నాను అమృతనాథుల ప్రశ్న అరుణాచల గుహయందు కరుణకు నిధి అను పేరుపడిన ఈ రమణుడు ఎవరు వర ఈశగురువా హరియా యతీంద్రుడా గురు మహిమను ఎరుగ కోరికగా ఉన్నది ఎరుకయై క్రీడించు భగవామణుడు అది నీకు బయలగును సౌందర్య లహరిలో ద్రవిడ శిశు అని సంబంధులను గురించి శంకరులు పాడి ఉన్నారని నిన్న భగవాన్ సెలవిచ్చారు కదా రాత్రి తెలుగు వ్యాఖ్యానంతో ఉన్న సౌందర్యలహరి తీసి సంబంధులను గురించి శంకర్లు వ్రాసిన శ్లోకం చూచాను సారస్వతమివ దీనికి తెలుగు వ్యాఖ్యానంలో ద్రవిడ శిశు అంటే శంకరులే అని వ్రాసి ఉన్నది ఈ సంగతి మర్నాడు భగవాన్ మనవి చేశాను తెలుగు వ్యాఖ్యాతలు తప్పు వ్రాసి ఉంటారు ద్రవిడ అంటే సంబంధులే గాని శంకర్లు కారని తమిళ సౌందర్యహరిలో ఉన్నదని అది తెప్పించి సంబంధులకు ద్రవిడసిసుహు అన్న బిరుదు వచ్చిన కారణం ఆ వ్యాఖ్యానంలో ఉన్నదంతా చదివి అర్థం ఇట్లా చెప్పారు భగవాన్ శ్రీయాళి అనే పట్టణమందు ఒక శ్రోత్రియ బ్రాహ్మణ కుటుంబంలో శివపాద హృదయర్ అనే పతికి భగవతియార్ అను సంబంధులు పుట్టారు తల్లిదండ్రులు వారికి అని నామకరణం వారు మూడేండ్ల వారై ఉండగా తండ్రి వారిని ఎత్తుకుని స్నానార్థం తిరుత్తోనియప్పర్ కోవిల ప్రాకారంలో ఉన్న కొలనుకు వెళ్లి ఒడ్డున దింపి అఘమర్షణ మంత్రం జపిస్తూ నీటిలో మునిగి స్నానం చేస్తుంటే ఒడ్డున ఉన్న బిడ్డకు వారు కనిపించలేదు కసిగందుకదా తండ్రిని కానక తప్పిస్తూ బిక్కమొగంతో దిక్కులు కలయచూచారు తండ్రి జాడ తెలియలేదు దుఃఖం వచ్చి దేవాలయ విమానం మీద దృష్టి సారించి అమ్మా అప్ప అని భోరున ఏడ్చేసరికి వృషభ వాహన రూఢులై పార్వతీ పరమేశ్వరులు వినువీధి నిలిచి వారికి దర్శనమిచ్చారు శివుడు దేవితో శివజ్ఞాన సహితమైన నీ చనుబాలతో బంగారు గిన్నెను నింపి వానికిమని ఆజ్ఞయిస్తే ఇచ్చింది ఆమె ఆ బాలుడు పాలు చింతారహితుడు కాగా వారు అదృశ్యులైన ఆ జ్ఞాన పయస్సు త్రా సంతుష్టులైన సంబంధులు పెదవుల వెంట పాలు కారుతూ ఒడ్డున కూర్చున్నారు తండ్రి స్నానం చేసి వచ్చి బాలుని వాలకం చూచి ఎవరు నీకు పాలిచ్చారు తాగవచ్చునా ఆ మనిషి ఎవరో చెప్పు చెప్పకుంటే ఊరుకోనుసుమా అంటూ కోలపుచ్చుకుని గర్ధించారు వారు వెంటనే అను పాటతో ప్రారంభించి పది పాటలు పాడారు ఆ మొదటి పాట తాత్పర్యం ఏమంటే కుండలాల చివివాడు వృషభ వాహనము ఎక్కినవాడు తెల్లని చంద్రుడు తలపై ఉన్నవాడు వల్లకాటి భస్మమును పూసినవాడు నా హృదయమును హరించిన దొంగ వేదముల చేత బ్రహ్మ తపస్సు చేయగా అనుగ్రహార్థమై వచ్చిన ్రహ్మపురి పీఠాధిష్ఠితుడగు నా తండ్రి అడుగో నాకు పాలిచ్చిన తల్లి అదుగో అంటు తాను కన్నాగా చూచింది తమకు పాలిచ్చింది అయిన ఆ శివ స్వరూపాన్ని వర్ణిస్తూ దేవాలయ విమానం వైపు చూపారు ఆ పాటల భావము అరసిన పాలిచ్చింది పార్వతీ పరమేశ్వరులని తేలింది జనం మూగారు నాడు మొదలు వారి కవితాశ్రవంతి అనర్గంగా ప్రవహించింది అందుకే శంకరులు తవస్ తన్యం మన్యే అని పాడారు ద్రవిడ శిశుహు అంటే సంబంధులూర్తి ఒకటి భగవాన్ ద్రవిడ శిశుహు అంటే సంబంధులేనని తమిళ్ భాషలో వ్రాసిన సౌందర్యలహరి వ్యాఖ్యానంలో నిర్ణయించినట్లు చదివి చెప్పిన వెనుక హాల్లో ఒక దినం ఒక భక్తులు భగవానుద్దేశించి వారికి ఆలాడపిార్ అని కదా మొదటి పేరు జ్ఞాన సంబంధమూర్తి అన్న నామాంతరం ఎప్పుడు కలిగింది ఎందుకు కలిగింది అన్నారు అత దేవి అనుగ్రహించిన పాలు త్రాగగానే జ్ఞాన సంబంధం ఏర్పడటం వల్ల జ్ఞాన సంబంధం వృత్తి నాయనా అనే పేరు కలిగింది అంటే గురు శిష్య సంబంధం లేకుండానే జ్ఞానోదయమైనది కదా అందువల్ల నాటి నుండి ఆ ప్రాంతములందున్న వారంతా ఆ పేరుతో పిలువసాగారన్నమాట అదే కారణం అన్నారు భగవాన్ భగవానులకు వలినే వారికి సశరీర గురువు లేకుండానే జ్ఞానోదయమైనదన్నమాట అన్నారు అందుకే కృష్ణయ్య వారికి నాకు ఏమేమో సామ్యాలు చెప్పాడు అన్నారు భగవాన్ రమణలీలలో సంబంధులు తిరువన్నామలకు వస్తు ఉంటే మార్గమధ్యంలో బోయలు సొత్వంతా దోచుకున్నారని ఉన్నదే వారు జ్ఞాన కదా సొత్తే ఉంది వారికి అన్నాను అద వారు భక్తి మార్గావలంబకులు కదా అందువల్ల ఈశ్వర ఆదేశానుసారం వారికి బంగారు తాళములు ముత్యాల పల్లకి మొదలైన చిహ్నములు లభించినవి ఒక మటము సిబ్బంది అట్లాగా అవన్నీ ఎప్పుడు లభ్యమైనవి అన్నాను భగవాన్ ఉత్సాహపూరిత స్వరంతో వారు జ్ఞాన సంబంధనామదారులైన వెనుక అంటే ఆ పసితన మంది కవితాధారతో పాడుతూ క్షేత్రాటనము ఆరంభించి ముందు తిరుగోలక్క అనే క్షేత్రానికి వెళ్లి స్వామిని దర్శించి తమ చిన్ని చేతులతో తాళం వేస్తూ పద్యపదికం పాడారు ఈశ్వరుడు అది చూచి మెచ్చి బంగారు తాళములు వారికిచ్చాడు నాటి నుండి వారు ఏది పాడినా ఎక్కడికి వెళ్లినా ఆ తాళములు వారి చేతుల్లోనే ఉండేవి ఆ వెనుక వారు చిదంబరం మొదలైన కొన్ని క్షేత్రాలు చూచుకుని మారన్పాడి అనే క్షేత్రానికి వెళ్లారు అప్పటికి ఈ రైలు లేవు కదా ఈ పసిపాలుడు కాలినడకనే క్షేత్రాటన చేస్తు రావటం గమనించిన ఆ క్షేత్రాధిష్టానమగు ఈశ్వరుని హృదయం జాలితో కరిగిపోయినది వెంటనే ఒక ముత్యాల పల్లకి ముత్యాల గొడుగు ముత్యాలతో కూర్చిన తదితరములకు చిహ్నములన్నీ మఠాధిపతులకు తగినట్లు కల్పించి కోవెలయందు ఉంచి అక్కడి బ్రాహ్మణులకు సంబంధులకు స్వప్నమున అవి సంబంధులకు సన్మాన పురస్సరంగా ఇయ్యవలసింది అని బ్రాహ్మణులకు వారిస్తారు తీసుకొమ్మని సంబంధులకు చెప్పి పల్లకీ మొదలైనవి ఆ బ్రాహ్మణుల చేతనే వారికి ఇప్పిస్తే వారది భగవత్ప్రసాదమున లభ్యమైనది గనుక తిరస్కరింపనొల్లక గ్రహించి ప్రదక్షిణ నమస్కృతి పూర్వకంగా దాన్ని ఆరోహించారు నాటి నుండి వారు ఎక్కడికి వెళ్లినా ఆ పల్లకీ మీదనే వెళ్లేవారు క్రమంగా కొంత సిబ్బంది మఠము అన్ని ఏర్పడినవి అయితే ఏ క్షేత్రానికి వెళ్లినా గోపుర దర్శనం అయిందంటే పల్లకి దిగి కాలినడకనే పురప్రవేశం చేసేవారు ఆ నియమానుసారమే తిరుక్కోవిలూరు ఇక్కడికి నడిచి వచ్చారు అరుణగిరి శిఖరం అక్కడికే గోచరిస్తుంది కదా అన్నారు భగవాన్ తమిళ భక్తులు ఒకరుండి వారు అరుణాచలానికి వచ్చిన సంభవం పెరియపురాణంలో విశంగా లేదే అన్నారు అవునవును పెరియపురాణంలో లేదు సంస్కృత భాషలో ఉపమన్యుని శివభక్త విలాసమునందు ఉన్నది సంబంధులు అరయని నల్లూరు వచ్చి విరాటేశ్వర్ని దర్శించి పద్య కుసుమార్చన చే ప్రీతుల కావించుకుని అతుల్యనాధేశ్వర సన్నిధికి అరిగి అక్కడ అదేవిధంగా పద్యాలు పాడి ఆ వెనుక ఆ స్థలముందుండే అరుణగిరి శిఖరము ఆలోకించి ఆనంద పద్యములు పాడుటయే కాక ఆ స్థలముందు తామున్నూ అరుణాచలేశుని ప్రతిష్ఠించారు ఆ వెనుక ఒక మండపంలో వారు కూర్చుని ఉంటే అరుణాచలేశ్వరుడు మొదట జ్యోతి రూపమున ప్రత్యక్షమై వెనుక ఒక వృద్ధ బ్రాహ్మణ రూపమున గోచరించాడు ఆ విప్రుడెవరో వీరికి తెలియదు ఆయన చేతిలో ఒక పూలబుట్ట కూడా ఉన్నది ఆ కారణంగా సంబంధుల మనస్సు అయస్కాంతం వలె ఆ విప్రుని వైపు ఆకర్షింపబడింది వెంటనే వందన పూర్వకంగా అయ్యా తామెక్కడి నుండి దయచేశారు అన్నారు నేనా అరుణాచలం నుండి వచ్చాను ఇక్కడే మా ఊరు అన్నాడా విప్రుడు సంబంధులు చెకితులై అరుణాచలమా తామిక్కడికి దయచేసి ఎంత కాలమైంది అన్నారు ఆ విప్రుడు అలక్ష్యంగా ఎన్నాళ్ళేమిటి అరుణాచలేశ్వరు పూమాల కొరకు నిత్యం ఉదయమే ఇక్కడికి వచ్చి పూలు సేకరించుకుని మధ్యాహ్నానికి అక్కడికి చేరుకుంటాను అన్నాడు సంబంధులు ఆశ్చర్యంతో అట్లాగా చాలా దూరం అన్నారే అన్నారు ఎవరయ్యా చెప్పింది ఒక్క అంగలో పోయి ఒక్క అంగలో రావచ్చు ఏం బ్రహ్మాండం ఉంది అన్నాడా విప్రుడు అది విన్న సంబంధులకు అప్పుడు అరుణాచుల సందర్శన ఉత్సుకత కలిగి అయితే నేను నడవగలనా అన్నాడు ఉష్ ఇంత వయస్తున్న వాణ్ణి ఇంత వృద్ధును నేనే నిత్యం వచ్చిపోతాను బాలుడవు కదా నువ్వు రాలేవా ఏమయ్యా నీ మాటలు అన్నాడు ఆ విప్రుడు సంబంధులు అత్యంత కుతూహల చిత్తులై అయ్యా అట్లాగైతే నన్ను కూడా తమతో పిలుచుకుని పొండి అని ఆ విప్రుని ప్రార్థించి వెంటనే పరివార సమేతులై బయలుదేరారు ఆ విప్రుడు ముందు వీరు వెనుకగా పోతూ ఉంటే మార్గ ఆ విప్రుడు అదృశ్యుడైనాడు వీరు అటూ ఇటూ చూస్తుండగా బోయ దండు ఒకటి వీరిని చుట్టుముట్టి తల్లకి గొడుగు బంగారు తాళములు ఇంకా తక్కిన ముత్యాల చిహ్నములు మొదలగు సర్వ సంపద భోజన సామాగ్రి ఒక్కటి మిగల్చకుండా పై తో సహా దోచుకున్నారు అంతా కౌపీన మాత్రం నిలవల్సి వచ్చింది దోవ తెలియదు పైన ఎండా అందరికీ ఆకలి వేళ ఏం చేస్తారు సంబంధులప్పుడు ఈశ్వరా ఇది ఏమి పరీక్ష నన్నేమి చేసినా తొందర ఈ తోడి వారిని అలయం అని ప్రార్థిస్తే స్వామి నిజ చూపి అత్త బోయలు నాప్రమదగణములే అరుణాచలుని సన్నిధికి ఆడంబరహితంగా పోగుటియే శ్రేయస్కరమని ఈ విధంగా చేసారు అక్కడికి చేరగానే నీ సంపద నిన్ను చెందుతుంది సందేహింపనక్కర్లేదు ఇప్పుడు మధ్యాహ్నమైంది విందు ఆరగించి వెనుక వెళ్ళవచ్చు అని చెప్పి అదృశ్యుడైనాడు వెంటనే ఒక సమప్రదేశమందు పెద్ద ఆ డేరా నుండి కొందరు బ్రాహ్మణులు వెనలి సంబంధులను అనుచర సమేతంగా తమ బేరాకు దయచేయవల్లని ఆహ్వానించి పిలుచుకుని వెళ్లి సకల ఉపచారములు చేసి క్షద్ర సోపేతంగా భోజనం పెట్టి చందన తాంబూలాలతో సత్కరించారు నిత్యం తామే అతిథులందరికీ విందు చేసే సంబంధులు ఆనాడు ఈశ్వర్ని ఇంట విందరగించారు కవంత విశ్రమించిన వెనుక ఆ విప్రులందు లేచి అయ్యా అరుణగిరికి పోదామా అన్నారు సంబంధులు ఆనంద భరితలై అనుచర సమేతంగా లేచి ఆ విప్రుని అనుసరించారు వీరు దారి పట్టగాని ఆ దేవ ఆ జనం అదృశ్యమైనారు అందుకే ఆశ్చర్యపడుతున్న ఆ సంబంధమూర్తి అనుచర సహితులై అరుణాచలంలో అడుగు పెట్టగాని ఆ మార్గదర్శి అదృశ్యుడైనాడు ఉన్నట్లుండి అన్ని మూలాల నుండి ఒక్కొక్కరుగా బోయలు వెలువడి వచ్చి ముందు దోచుకున్న సామానంతా వారి ముందుంచి అదృశ్యులైనారు సంబంధులప్పుడు ఆనంద భాష్పూరిత నేత్రములతో పులకాంకిత శరీరులై ఆహా ఏమినా నా అని వినిపిస్తూ కొన్నాళ్లు ఇందు నివసించి స్వామిని సేవించి పద్య కుసుమములచే పూజించి వెళ్లారట పితృభావమున సేవించుచున్న సంబంధులపై వాత్సల్య అతిశయమున ఈశ్వరుడు తానుగానే వారిని ఇక్కడికి రప్పించుకున్నాడన్నమాట అంటూ భక్తి హృదయమున గద్గద కంఠులై మరి మాట తెగలక మౌనం వహించారు భగవాన్ లేఖ సంఖ్య ఎనభై ఏడు చైతన్య శక్తి రెండు రెండు ఏడు ఈ మధ్యాహ్నం రెండున్నరకు వెళ్లాను అప్పటికే ఎవరో ఇచ్చిన కాగితం చూస్తున్నారు భగవాన్ ఏం చెబుతారో అని ఎదురు చూస్తూ కూర్చున్నాను భగవాన్ మందహాసంతో కాగితం మడుస్తూ భగవాను మనకు భేదం ఉన్నదనుకుంటే ఇదంతా తోస్తుంది లేదనుకుంటే ఏమి తోచదు అన్నారు చెలోక్తిగా భగవానుకు మనకు భేదం లేదని వాచా అనుకున్నంతనే సరిపోతుందా తానెవరో విచారించి తన మూలం తెలుసుకుంటే కదా తనకు భగవానుకు భేదం లేదని అనుకోవటం భగవాన్ ఇట్లా సెలవిస్తారేమా అని అనిపించింది ఇట్లా మాయకపోతారెందుకు స్వామి అని అందామనుకున్నాను ధైర్యం రాలేదు నా ఈ సంకోచం గ్రహించారో ఏమో మళ్లీ శ్రీవారే ఇట్లా సెలవిచ్చారు భగవానుకు మనకు భేదం లేదని గ్రహించేందుకు మనవి కాని ఈ ఆభాస గుణాలన్నీ పోగొట్టుకోవాలి ముందు ఇవన్నీ పోతే కానీ సత్యం గోచరించదు అన్నిటికీ మూలమైనది ఒక చైతన్య శక్తి ఉన్నది ఆ శక్తిని పట్టుకుంటే కాని ఇవన్నీ పోవు దాన్ని పట్టుకోవడానికి సాధన కావాలి ఈ మాట ధైర్యం వచ్చింది అప్రయత్నంగా శక్తి ఒకటి ఉన్నది కదా అన్నాను అవును ఉన్నది దానినే స్వస్ఫురణ అంటారు అన్నారు భగవాన్ భేదం లేదనుకుంటే చాలని భగవాన్ సులభంగా సెలవిస్తారే కాని ఆ శక్తిని పట్టుకుంటే కదా ఆభాస పోయేందుకు అది చైతన్య శక్తి గాని స్వస్ఫురణ గాని ఏదైతే ఏమి దాన్ని తెలుసుకోవద్దా అదే ఎంత ప్రయత్నించినా తెలియటం లేదే అన్నాను భగవాన్ సన్నిధిలో అంటమంది ఎదుట ఇట్లా నేనెప్పుడూ అడగలేదు ఈ దినం ప్రసంగవశాత్తు లోపల ఉన్న ఆర్తి తానుగా వెలిగి వచ్చేసరికి నా కళ్ళు నీళ్లతో నిండినవి ముఖం గోడవైపుకు తిప్పుకున్నాను భగవాన్ కళ్లున్ను చెమ్మగిల్లినవి అని పక్కనున్న ఒక ఇల్లాలు మెల్లగా చెప్పింది ఎంత దయో దీనులపై జ్ఞాని ఎప్పుడూ ఏడ్చేవాళ్లతో ఏడుస్తాడు నవ్వేవాళ్లతో నవ్వుతాడు ఆడేవాళ్లతో ఆడుతాడు పాడేవాళ్లతో పాడుతాడు ఏ పాటకు ఆతాలం వేస్తాడు ఆయనదేం పోయింది వారి సన్నిధి స్వచ్ఛమైన అద్దం వంటిది మనం ఎట్లా ఉంటే అట్లా ప్రతిబింబిస్తుంది ఆయా ఫలితాలు ఆడిన వారే అనుభవిస్తారు కాని అద్దానికేమీ అధిష్టానానికేమి వాటికి ఒక్కటి అంటదు ఏ పాట ఏ ఆట శాస్త్ర సమ్మతమో లోక ఉపకారమో అనుభవ రూపము ఆడేవారే చూచుకోవాలి అని భగవాన్ అప్పుడప్పుడు సెలవిస్తూ ఉంటారు అందుకిది దృష్టాంతంగా చూచాను ఈ మధ్యాహ్నం ఒకరు భగవాన్కు ఒక చీటీ ఇచ్చారు నిద్రలో ఈ లోకం ఏమవుతుందని జ్ఞానులు ఎట్లా ఉంటారని ఆ జాబులోని విషయం భగవాన్ ఆశ్చర్యం నటించి ఓహో అదా కావలసిందిప్పుడు నీ శరీరం ఏమవుతున్నదో నువ్వు ఎట్లా ఉన్నావో నీకు తెలిసిన ఈ శరీరం ఈ స్థలంలో ఈ చేప మీద ఉన్నది అన్న విషయం మర్చిపోయి ఎక్కడెక్కడో తిరిగి ఏమేమో చేస్తావు మెలుగువ వచ్చినప్పుడు గదా ఇక్కడున్నానని తెలియటం అప్పుడూ నీవున్నావు ఇప్పుడు నీవున్నావు అప్పుడు ఈ శరీరం జడంగా పడి ఉంది అందువల్ల ఈ శరీరం నీవు కావు మరి నీవు దేనిని ఆశ్రయించుకుని ఉన్నావు ఈ రాకపోకలకు ఆశ్రయం ఏదో ఒకటి ఉండాలి గదా నేను నిద్రపోవాలని పడుకుంటే మొదట ఏమో కలలు వచ్చినవి వెనుక సుఖంగా నిద్రపోయినాను ఒక్కటి తెలియలేదు హాయిగా ఉన్నది అనే సుషుప్తిలో నీవున్నట్లు ఒప్పుకుంటున్నావు ని ఆకు తెలియలేదంటావు ఏది యథార్థమో అది తెలియదు ఏది ఆగంతుకమో అది తెలుస్తున్నది అంటావు యథార్థవస్తవును తెలుసుకుంటే ఆగంతుకాలైన ఈ అవస్థలు రాని పోని నిన్నంటవు నీ సంగతి నీకు తెలియదు కాని లోకం ఏమవుతుంది జ్ఞానులు ఎట్లా ఉంటారు అని ప్రశ్న చేస్తావు నీవేమౌతావో ముందు తెలుసుకుంటే లోకం సంగతి అదే తెలుస్తుంది జ్ఞానులంటావా యథార్థ స్థితిని వారు కాబట్టి ఏ అవస్థలోనైనా ఒకే విధంగా ఉంటారు ఆహార విహారాదు ఇతరుల కొరకే గాని వారి కొరకరు ఒక్కటి చెయ్యరు కూలికి గుండె బాదుకుని ఏదైనా చేస్తారు జ్ఞానులు అని ఎన్నో చెప్పాను అని నవ్వారు భగవాన్ మరొకరు అందుకుని స్వామి యథార్థ స్థితిని ఎరుగవలనంటారే అది తెలుసుకునేందుకు నీ సెలవిస్తారు కదా ధ్యానమంటే ఏమిటసలు అన్నారు ధ్యానం అంటేనే బ్రహ్మం మనఃకల్పితాలైన దోషాలు తోసివేసేందుకు ఏదో ఒక నిష్ఠ ఏర్పరుచుకుని ధ్యానం చెయ్యాలి అంటారు అట్లా చెయ్యగా చెయ్యగా ఆ దోషాలు పోతవి అవి పోయిన వెనుక ఆ ధ్యానం ధ్యానమే అవుతుంది తపస్సంటేనూ అంతే ఈ మనోవాసనలన్నీ పోతవి అంటే తపస్సు చెయ్యాలి అంటారు తపస్సుకు ఫలం ఏమిటి అంటే తపస్సే ఫలితం తపస్సంటే స్వరూపం అన్నమాట ఏది యథార్థము అదే స్వరూపం అదే ఆత్మ అదే అదే అన్నీ పరిభాషలో ధ్యానం చెయ్యాలని చెప్పక తప్పదు అసలు చేసేదెవరో తెలుసుకుంటే నీ సందేహాలు ఉండవు అన్నారు భగవాన్ భగవాన్ వ్రాసిన ఉపదేశసారం ద్విపదంలోనూ శ్లోకాల్లోనూ ఇదే భావం చెప్పారు చూడు అహము లేని స్వయం ఉగ్ర తపమనే మహి దక్షిణామూర్తి ప్రాదుర్భావం ఏడు రెండు భగవాన్ దక్షిణామూర్తి స్తోత్రానికి అనువాదంగా అరవంలో పద్యాలు వాటి తాత్పర్యం రాస్తూ ఆ దక్షిణామూర్తి వారి అవతార కారణముగు మూల కథను సంగ్రహించి అవతారికలో వ్రాశారు అదేగాక ఆ స్తోత్రంలోని తొమ్మిది శ్లోకాలను లోకము చూచేవాడు చూపించే ప్రకాశము అను మూడు తరగతులుగా విభజించారు అది ఎట్లంటే ఒకటి విశ్వం దర్పణ జగత్ సృష్టిని తెలియచేస్తవని ఒకటి నానా చిద్ర రెండు రాహుగ్రస్త మూడు దేహం ప్రాణం అనే మూడు చూచేవాడిని గురించినవని ఒకటి బాల్యాదిష్వీ రెండు విశ్వం పశ్యతి మూడు భంసి అను మూడు చూపించే ప్రకాశాన్ని గురించి చెప్పారని సర్వాత్మత్వం అనే కడపటి శ్లోకం అంతయు తన్మయమే అన్న అర్థమిచ్చునని తాత్పర్యం ఆ మధ్య నేను ఆ అవతారికకు తెలుగు అనువాదం వ్రాశాను భగవాన్ చూచి చిరునవ్వుతో ఇదిగో నేను ఈ స్తోత్రానికి సంబంధించినంత వరకే కథ సంగ్రహించి వ్రాశాను కాని అసలు కథ చిత్రంగా ఉన్నది ఏమంటే బ్రహ్మ జగత్ సృష్్యాదిలో తన మానస పుత్రులకు సనక సనందనాదులను చూచి సృష్టి క్రమంలో నియోగిస్తే వారు దాని ఎందు విరక్తులై నిరాకరించి గణ పరివృతులై నందనవనం జ్ఞానోపదేశం చేసేవారు ఎవరా అని యోచిస్తుంటే నారదుడు వచ్చి బ్రహ్మ బ్రహ్మ ఉపదేశకర్తలు ఎవరున్నారు పోదాం బయలుదేరండి అన్నాడు సరే అని దేవతా సమూహంతో కదిలి సత్యలోకానికి వచ్చారు బ్రహ్మకు ఎదురుగా సమీపంలో కూచుని వాణి వీణవాయిస్తూ పాడుతున్నది ఆహాహా అంటూ ఆనందంతో తల ఊపుతూ తాళం వేస్తున్నాడు బ్రహ్మ ఆడదాని పాటకు ఆమోదించే అయ్యగారు అధ్యాత్మతత్వం ఏం బోధిస్తాడు అని వారంతా యోచిస్తుంటే పదండి వైకుంఠానికి అన్నాడు నారదుడు వారు అదేమని యోచింపక వైకుంఠానికి నడిచారు లోపలి సౌధంలో ఉన్నాడు ఆ ప్రభువు చొరవ కలవాడు గదా నారదుడు చూచి వస్తాను ఉండండి అని చుచ్చుకుని అక్కడ లోపలకు వెళ్లాడు ప్రవంతలో తిరిగి వస్తే ఏమయ్యా అన్నారు వీరు అక్కడ అమ్మగారు తాకకుండా కూర్చుని పాడుతుంటే ఇక్కడ పక్కలోనే కూర్చుని పాదాలొత్తున్నది ఇది మరీ అన్యాయం కాంతా కటాక్షపాసాల్లో పాసాల్లో కట్టుబడ్డ ఈ సంసారి మాత్రం మనకేం సహాయం చేస్తాడు ఈ పట్నం ఈ వైభవం చూడండి ఎట్లాగున్నదో చాలు చాలు ఇక శంకర్ ని ఆశ్రయిందాం రండి అన్నాడు నారదుడు అంతా హిమాచలాభిముఖులై నడిచారు కైలాస పర్వతం చూచి గంపంత ఆశతో అంతా ఎక్కారు నిందు సభలో శంకరుడు అర్ధనారేశ్వరుడై తాండవ నృత్యం చేస్తున్నారు అక్కడ విష్ణువు డుబ్బుకు డుబ్బుకు అంటూ డోలు వాయిస్తుంటే బ్రహ్మ తాళం వేస్తున్నాడు వీరది చూచి అవువా అను నోరు మూసుకుని ఓహో ఇతడు స్త్రీలోలుడే బ్రహ్మ స్త్రీని తాకకుండా ఉంటే విష్ణువు తాకుతూ ఉన్నాడు ఈయన శరీరంలోనే ముడ్చుకున్నాడే ఇంకా ఘోరం చాలు చాలు అని చక్కా శంకరుడు అది అయ్యో స్త్రీలతో కలిసి ఉన్నంతనే జ్ఞానరహితులని తలచి మున్మూర్తులను తిరస్కరించారే ఏమి భ్రమ తీవ్ర జిజ్ఞాసాపరులైన వీరికి ఇక బోధించువారు ఎవరు అని చింతించి తపస్సనే నిపంతో పార్వతిని పంపి దయామయుడైన శంకరుడు ఆ సనక సనందనాథులు పోయే మార్గమధ్యమందు మానస సరోవర ఉత్తర భాగంలో ఉన్న వటవృక్షం క్రింద దక్షిణామూర్తిగా యువకుడై కూర్చున్నాడు ఈ కథ దేనిలోనూ చదివాను అన్నారు భగవాన్ ఎందుకు వ్రాయలేదు అన్నా నేను ఏమో వారి ఆ విషయమంతా మనమేన వ్రాయటమని వదిలివేసి అష్టకానికి కావలసినంత వరకే తీసుకున్నా అన్నారు భగవాన్ ఇటీవల విచారిస్తే పై కథ శివరహస్యం దశమాక ద్వితీయ అధ్యాయంలో దక్షిణామూర్తి ప్రాదుర్భావం అనే శీర్షికతో ఉన్నదని తేలింది అది విని దక్షిణామూర్తి ప్రాదుర్భావం అంటే వారి పుట్టుక అన్నారొ భక్తులు వారికి పుట్టుక ఏమి శివుని పంచమూర్తులలో అదొకటి మౌనముద్రతో దక్షిణాభిముఖంగా కూర్చున్నారన్నమాట అంతరార్థం ఆ సూచిస్తుంది దక్షిణామూర్తి అష్టకంలో మూర్తినా వర్ణించింది అంతా అమూర్తిమే కదా శ్రీ దక్షిణ అమూర్తి శ్రీ అంటే మాయాశక్తి దక్షిణ అంటే సమర్థుడైన అని ఒక అర్థం దక్షిణ భాగమైన హృదయమందు అని ఒక అర్థం అమూర్తి అంటే మూర్తి లేనివాడు దీనికి పెద్ద వ్యాఖ్యానమే ఉన్నదే అన్నారు భగవాన్ శనకాదులు సదా ఐదేళ్ల వయసు బాలుర ఉంటారని భాగవతంలో చెప్పారే ఈ స్తోత్రంలో వృద్ధా గురువా అన్నారు ఎందువల్ల అన్నారా భక్తులు జ్ఞానులు సదా బాలకుల ఉంటారు వారి పుట్టుకలో ఎవ్వన జరాదులు ఉండవు వృద్ధా శిష్య అంటే శనకాదులు ఆ పుట్టుక కనక పూర్వం వృద్ధులు అన్నమాట ఆ పుట్టుక కనని వారందరూ వృద్ధులే ఆ పుట్టుక కన్న వెనుక సదా బాల్యమే అన్నారు భగవాన్ భగవద్చిత అవతారికకు నీ వ్రాసిన అనువాదం వ్రాస్తున్నాను కర్తయిన బ్రహ్మ మానస పుత్రులకు సనక సనందన సనత్కుమార సనత్సుజాతులు అనబడు నలుగురు జగత్ సృష్ఠ్యాది కార్యములకై తాము సృజింపబడినది తండ్రి వలన విని దానియందు విరక్తి కలవారై ఉపశాంతిని అపేక్షించి అది తెలుపగల వారిని వెతకుచూకోవగా ఆ తీవ్ర జిజ్ఞాసువులయందు పరమకారుణ్యము కలిగి సాక్షాత్ పరమేశ్వరుడు దక్షిణామూర్తిగా మౌనమైన స్వస్థితిలో వటవృక్షము కింద చిన్ముద్రాంకితుడై ఉండుటకాంచి వారు అయస్కాంత సమీపమున ఇనుమువలి ఆకర్షింపబడి వారి సన్నిధిని అటులనే స్వస్వరూపమున నెలకొనిది ఆ మౌనమైన స్వస్థితి యొక్క యాథార్థ్యమును గుర్తింపజాలని ఉత్తమాధికారులకు అడ్డుగా లోకమును చూచువాడును చూపించు ప్రకాశమును అయ్యి విజృంభించిలయించు శక్తి తనకన్నా భిన్నము కానందున తన్మయమే అను సర్వాత్మతత్వమును సంగ్రహించి ఈ స్తోత్రమందు ఆచార్య శంకరులు తెలియజేసినారు లేఖ సంఖ్య తొంభై జ్ఞానుల మనస్సు బ్రహ్మేందేడు ఈ ఉదయం ఏడున్నర గంటలకు వెళ్లాను హాలంతా నిశ్శబ్దంగా ఉన్నది అగరువత్తుల ధూపం కిటికీలలో నుండి బహిర్గతమై నూతనాగతులకు స్పాంధులకు భగవాన్ ఇక్కడే ఉన్నారని తెలియచేస్తూ ఉన్నది లోపలికి వెళ్లి నమస్కరించి కూర్చున్నాను బాలీసు నానుకొని పడుకున్న భగవాన్ లేచి పద్మాసనస్థులై కూర్చున్నారు క్షణంలో వారి దృష్టి అచంచలమై ప్రకాశిస్తూ హాలంతా వింత కాంతితో నింపింది అనిమేష నయనాలతో ఆ మహాభాగుని చూస్తూ మైమరచి కూర్చున్నాను ఉన్నట్టుండి ఒకరు స్వామి జ్ఞానులకు మనస్సు ఉన్నదా లేదా అని అడిగారు భగవాన్ ప్రసన్న దృష్టితో వారి వైపు చూచి మనస్సు లేనిదే బ్రహ్మమును తెలుసుకొనుట అనేది ఉండదు మనస్సంటూ ఉంటేనే తెలుసుకొనుట అనేది ఉన్నది మనస్సు ఒక ఉపాధిని ఆశ్రయించి ఉంటుంది కాని ఉపాధి లేనిదే మనస్సు లేదు ఉపాధిని నిర్దేశించిగదా జ్ఞాని అని చెప్పగలం ఉపాధి లేకుంటే ఇతడు జ్ఞాని అని అనటం ఎట్లా అయితే మనస్సే లేనిది ఉపాధి ఏ విధంగా పనిచేస్తుంది చెయ్యదు అందువల్ల జ్ఞాని యొక్క మనసే బ్రహ్మమని చెప్పబడుతుంది జ్ఞాని సదా బ్రహ్మమునే చూస్తుంటాడు మనస్సు లేనిదే చూడటం లేదు కదా అందుకే జ్ఞానుల మనస్సు బ్రహ్మాకారంగా ఉంటుంది అని చెబుతారు వాస్తవానికి వారి మనస్సే బ్రహ్మము అజ్ఞానికి బ్రహ్మములోనే తానున్నప్పటికీ అది తోచక వెలి వృత్తులే జ్ఞానికి శరీరం వెలి వృత్తుల్లో బ్రహ్మమే సదా గోచరిస్తుంది ఆ బ్రహ్మము అంతటా నిండి ఉన్నదే ఆ బ్రహ్మములో లీనమైన వెనుక బ్రహ్మాకారమైన మనస్సు అనటం సముద్రాకార నది అన్నట్లు ఉంది నదులన్నీ సాగరంలో చేరిన వెనుక ఒకే జలమయం కదా అందులో ఇది గంగా ఇది గౌతమి ఇది అంత ఇది ఇంత పొడుగు అని నిర్ణయించగలమా అట్లాగే ఇదిను అన్నారు సత్వమే బ్రహ్మం రజస్తమో గుణాలు ఆభాస అంటారే అన్నారు ఇంకొకరు అవును సత్తే ఉన్నది సత్తే సత్వం అది స్వాభావికమైనది అతి సూక్ష్మమైన మనస్సంచరణమే రజస్తమోగుణ సంపర్కం వల్ల ఇన్ని రకాల లోకాన్ని సృష్టిస్తుంది రజస్తమోగుణ సంపర్కం వల్లనే ఆభాసయైన జగత్తు చూచి మనస్సు భ్రాంతి చెందుతుంది ఆ సంపర్కం తోసివేస్తే సత్వం స్వచ్ఛంగా ప్రకాశిస్తుంది దాన్నే శుద్ధ సత్వం అంటారు బహుసూక్ష్మైన మనస్సుతో విచారించి తోసివేస్తే గాని ఈ సంపర్కం పోదు వాసనలన్నీ అతి సూక్ష్మం కావాలి మనస్సు సూక్ష్మాతి సూక్ష్మం అన్నమాట అనోరణీయాన్ అన్నారు అణువుకు అణువుగా కావాలి మనస్సు అణువుకు అణువై అణిగితే మహతో మహీయాన్ మహత్తుకు మహత్తుగా లేస్తుందట తానే అది చూడటము పొందటమో ఏదో అనుకోండి ఏమనుకున్నా సరే నిద్రపోతాము మనస్సు సర్వవృత్తులతో హృదయమందు అణుగుతుంది అప్పుడేం కనబడుతుంది ఏమీ లేదు ఎందువల్ల మనస్సు అణిగినందువల్ల లేస్తాము ఆ లేచిందే మనస్సు సత్తు బ్రహ్మమును ఆ లేచిన మనస్సు గుణాలతో కూడిన వెంటనే సమస్తం తోస్తుంది ఆ గుణ వికారాలు తోసివేస్తే అహం అహం అని తానుగా ప్రకాశిస్తూ సర్వత్ర బ్రహ్మమే గోచరిస్తుంది అప్పుడు అంతా తన్మయంగా గోచరిస్తుంది వేదాంత పరిభాషలో చూడండిలన్నీ చెప్పి బ్రహ్మ ఇవ భవతి బ్రహ్మమే తాను అన్నారు చివరకు అందువల్ల జ్ఞానుల మనస్సే బ్రహ్మము అన్నారు భగవాన్ జ్ఞాని అన్నిటి సమతతో వర్తిస్తారంటారు కదా అన్నారు ఇంకొకరు అవను వర్తించుట ఏమి మైత్రి కరుణ ముదిత ఉపేక్షాతి భావాలు వారికి సహజంగా ఉంటవి ఉత్తముల ప్రియం దీనులందు కరుణ సత్కార్యాచరణ అన్న సంతోషం దుష్టులందు ఉపేక్ష ఇత్యాదులు వారికి సహజ లక్షణం అన్నారు భగవాన్ మైత్రీ కరుణ ముదితోపేక్షాణం సుఖ దుఃఖ పుణ్యాపుణ్య విషయాణం భావనత్త ఈ మధ్యాహ్నం మూడు గంటలకు నిన్న ప్రశ్నించిన వారే మాయను గురించి ప్రశ్నిస్తూ స్వామి మనస్సుకు ఆభాసగా తోచే గుణ వికారాలన్నీ మాయన్న మాటే కదా ఆ వికారాలన్నీ తోసివేస్తే మాయ లేకుండా పోతుందా అన్నారు తాను వేరు ఈశ్వరుడు వేరు అనే భావం కాలం మాయ మాయగానే తోస్తుంది ఆ మాయను త్రోసిపుచ్చి తానే ఈశ్వరుడని తెలుసుకున్నప్పుడు మాయ తన కన్నా భిన్నం కాదని గ్రహిస్తాడు మాయ లేకుండా ఈశ్వరుడున్నాడు కాని ఈశ్వరుడు లేక మాయలేదు అన్నారు భగవాన్ అంటే అప్పుడు మాయ శుద్ధ మాయగా మారుతుందన్నమాట అంతే కదా అన్నారు ఆ పృచ్చకులు అవును అట్లాగే చెప్పవలసి వస్తుంది తాను ఒకడుంటే కదా ఈశ్వరుని తెలుసుకోవటం మాయ లేనిది తాను లేడు తానెవరో తెలుసుకుంటే మాయ దోషాలు తనకు అంటవు శుద్ధ మాయ అనుకోండి ఏమన్నా అనుకోండి ఉన్న సమాచారం అది అన్నారు భగవాన్ మరొకరందుకుని జీవుడు మాయా దోషాలైన కించిజ్ఞత్వాది గుణాలు కలవాడని ఈశ్వరుడు సర్వజ్ఞత్వాది గుణాలతో ఉంటాడని ఆ కించిజ్ఞత్వాది గుణాలు పోగొట్టుకుంటే జీవ ఈశ్వర ఏకం కలుగుతుందని అంటారే ఆ ఈశ్వరుడి సర్వజ్ఞత్వాది గుణాలు మాత్రం పోవద్దా అవి మాత్రం మాయ అని ప్రశ్నించారు అదా సందేహం ముందు ఈ కించిజ్ఞత్వాది గుణాలు పోగొట్టుకోండి ఆ తర్వాత సర్వజ్ఞత్వాది గుణాలను గురించి యోచిద్దాం మీ జీవత్వాన్ని మీరు పోగొట్టుకుంటే అంతే చాలు ఈశ్వరుని గురించి మీకేల చింత ఆయన సంగతి ఆయనే చూసుకుంటాడు మన మనపాటి శక్తి సామర్థ్యాలు ఆయనకు లేవా ఏమి ఆయనకు సర్వజ్ఞత్వాది గుణాలు ఉంటే మనకెందుకు పోతే మనకెందుకు మన సంగతి మనం చూచుకుంటే అదే పదివేలు అన్నారు భగవాన్ ఈ గుణాలు పోగొట్టుకోవడానికి తగిన సాధనను ఎరిగించే గురువును వెతకాలి కదా ముందు అన్నారు వారు ఈ గుణాలు పోగొట్టుకోవాలన్న తీవ్రత మనకు కలిగితే గురువు దొరకడా ఏమి పోగొట్టుకోవాలన్న జిజ్ఞాస కలగాలి ముందు కలిగితే గురువే వెతుక్కుంటూ మన వద్దకు వస్తాడు కాకుంటే ఎట్లాగో తన వద్దకు రప్పించుకుంటాడు ఆ గురువు మన్నెప్పుడు ఒక కంట కనిపెట్టే ఉంటాడు ఈశ్వరుడే గురువును మనకు చూపుతాడు తన బిడ్డల క్షేమం తండ్రి కంటే విచారించేవారెవరు ఆయన సదా మన చుట్టూ ఆవరించే ఉన్నాడు పక్షి రెక్కలతో గుడ్డును పొదిగి రక్షించినట్లు రక్షిస్తాడు అయితే మనం హృదయపూర్వకంగా నమ్మాలి అన్నారు భగవాన్ లోగడ భయస్థురాలైన శంకరమ్మ అనే భక్తురాలు ఒక ఆమె మాటలన్ని విని స్వామి సాధనకు గురూపదేశం అవసరంగా ఉన్నట్టున్నదే అని సమయం చూచి చల్లగా అడిగింది ఓహో అట్లాగా సదా ఉపదేశం జరుగుతూనే ఉన్నది కావలసిన వారు గ్రహించవచ్చునే అన్నారు భగవాన్ గ్రహించేట్టు భగవాన్ అనుగ్రహించాలని ప్రార్థిస్తున్నా అన్నది ఆమె ఉన్న అనుగ్రహం ఉండనే ఉన్నది అన్నారు భగవాన్ లేఖ సంఖ్య తొంభై రెండు ఆదరణ పది రెండు ఏడు ఈ మధ్యాహ్నం పన్నెండు గంటలకు పుదుచ్చేరి నుండి ఫ్రెంచి ముగ్గురు కారులో వచ్చారు ఒక ఆమె గవర్నర్ భార్య మరొక సెక్రటరీ భార్య వారి తాలూకే ఇంకొక ఆమె భోజనానంతరం విశ్రమించి రెండున్నర గంటలకు హాలు కు వచ్చారు ఇద్దరు కింద కూర్చోలేక భగవాన్ సోఫా ఎదురుగా ఉన్న కిటికీలో కూర్చున్నారు ఒక ఆమె మాత్రం ఎట్లాగో కిందనే కూర్చున్నది మూడు గంటలు కాగానే ముగ్గురు లేచి భగవాన్ సెలవు పొంది వెళ్లిపోయినారు అది చూస్తే లోగడ జరిగిన సంగతులన్నీ జ్ఞప్తికి వచ్చినది అమెరికన్ యువతి కాళ్లు చాచటం సమీపవర్తలు వద్దనటం భగవాన్ అబ్బయార్ నామదేవుల కథలు చెప్పి మందలించటం ముందు వ్రాసాకదా మరి రెండు ఇప్పుడు వ్రాస్తున్నాను దాదాపు పది నెలల క్రితం ఫ్రీడ్మెన్ అనే ఐరోపియన్ తో ఒక వృద్ధురాలు వచ్చి దాదాపు ఇరవై రోజులు ఉన్నదిక్కడ పాశ్చాత్య పద్ధతిని అనుసరించి కింద కూర్చోవటమే అలవాటు లేని ఆమెకు వయస్సున్ను అధికం కావటం వల్ల కూర్చోలేక కూర్చుంటే లేవలేక అవస్థపడేది చెయ్యి పట్టి లేవదీసేవాడు అతడు ఒకనాటి ఉదయం ఎనిమిదింటికి నేను వెళ్లేసరికి ఆడవాళ్ల స్థలంలో ముందు వైపున ఇద్దరూ కలిసి కూర్చున్నారు మిగతా స్త్రీలు కూర్చునేందుకు సందేహిస్తుంటే అయ్యా అటు జరగండి అని సంగజ చేశాను వెంటనే జరిగాడు భగవాన్ కలవళ పడుతూ నా వైపు చూశారు ఎందుకో అర్థం కాలేదు ఏదో మాట్లాడుతూ భగవాన్ సోఫా పక్కనే నిలిచాను ఫ్రీడ్మెంట్ తటాలున లేచి ఆమె చెయ్యిపుచ్చుకుని లేవదీశాడు ఆమె కళ్లు నీళ్లతో నిండినవి అడగలేక అడగలేక భగవాను సెలవడిగింది భగవాను హృదయం కరుణతో నిండిపోయింది అనుగ్న చిహ్నంగా తల ఆడించారు వాళ్ల పోగానే భగవాన్ నా వైపు చూచి పాపం వాళ్ళు ఊరికి పోతున్నారు అన్నారు నాకేదో అపరాధం చేసినట్లు తోచి నాకు ఆ సంగతి తెలియదే అయ్యో అన్నాను పొరపాటు తెలుసుకున్నానని పశ్చాత్తాపం చెందుతానని భగవాన్ గ్రహించి అది కాదు వాళ్ళు కింద కూర్చోటానికి ఎంతో కష్టపడతారు అందుకే చాలా మంది ఇక్కడికి రావాలని కూడా రాక ఊరుకున్నారు అభ్యాసం దేనిదే కింద కూర్చోలేరు ఏం చేస్తారు పాపం అని సమాధానంగా మాట్లాడి విరమించారు కొంతకాలం క్రిందట ఒకనాటి ఉదయం కడు బీద వృద్ధురాలు ఒక ఆమె బంధువులతో వచ్చింది ఇక్కడికి అంతా నమస్కరించి కూర్చుంటే ఆమె అట్లా నిలుచుంది కూర్చోండమ్మా అన్నాడు కృష్ణస్వామి కూర్చోలేదు వాళ్ళు వాళ్లు పిలిచారు పోలేదు నేను చెప్పాను కథం లేదు ఇందరు వినరాదు అని గద్దించారొకరు ప్రశ్న సూచకంగా వాళ్ల బంధువుల వైపు చూచాను అమ్మా ఆమెకు కళ్ళు సరిగా కనిపించవు దగ్గరకు వెళ్లి స్వామిని చూడాలంటుంది అన్నది ఒక ఆమె నేను లేచి ఆ వృద్ధిరాలు చెయ్యి పట్టుకుని భగవాన్ సోఫా దగ్గరకు తీసుకుని వెళ్ళాను చెయ్యి కంటి రెప్పపైన అడ్డంగా పెట్టుకుని భగవాని పరికించి చూచి అయ్యా నా కళ్ళు సరిగ్గా కనపడవు మనస్సులోనే మిమ్మల్ని చూచేట్టు అనుగ్రహించండి స్వామి అన్నది భగవాన్ కృపాపూరిత దృక్కులతో సరిసరి అని సెలవిచ్చారు వాళ్ల పోగానే భగవాన్ మా వైపు చూచి పాపం ఆమెకు కళ్ళు సరిగా కనపడవు దగ్గరకు వచ్చి చూడాలంటే ఏమన్నా అని భయం ఏం చేస్తుంది అట్లాగే నిలబడింది కళ్ళు లేని వాళ్లకు మనస్సే కన్ను ఒకే చూపు ఇన్ని చూపులుండవు ఆ మనస్సు కుదరాలి గాని కుదిరితే మనకన్నా వాళ్ల పనే మెరుగు అన్నారు ఎంత చల్లని మందలింపో చూచావా